మా ఇంట్లో బొత్సు కుక్క కుక్క పేరు బుర్ఖాసింగు మా ఇంట్లో నల్లపిల్లి పిల్లి పేరు ప్రేమ తల్లి మా ఇంట్లో బుజ్జిమేక మేక పేరు మేరీ రాణి మా ఇంట్లో ఆవుదూడ దూడ పేరు పురాయిగాడు మా ఇంట్లో కోడిపుంజు పుంజు పేరు పోతిరెడ్డి మా ఇంట్లో ముద్దుపాప పాప పేరు బంగారక్క